ప్రియుపలే నిదే నివ్రతకళను క్షణమైవ్రతకలీన ప్రియుడా సయ్యా నీకృపలే నిదే నిత కలి క్షణమైనా నే బ్రతకలేను నీ చేతితోనే నన్ను లేపినావు నీ చేతితోనే నన్ను చేతితోనే నన్ను లేపినావు నీ చేతితోనే నన్ను చెప్పుకున్నావు నీ చేతి నీనను నన్ను చేర్చుకున్నావు నీ చేతి నన్ను చేర్చుకున్నావు నా ప్రియుడా కేసయ్యా నీ కృప లేనిదే నీ బ్రతకలేను క్షణమైనా నీ బ్రతకలేను ముందున్నడు నేను వెళ్ళని నూతనమైనా నీ మార్గములు ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైన మార్గములూ నీ ఆత్మతోను నన్ను నడుపుమయ్యా నీ ఆత్మతోను నన్ను నడుపుమయ్యా నా ప్రియుడా కేసయ్యా నీ కృప లేనిదే నిత కలేలు క్షణమైనా నీ వ్రత కలేలు నా ప్రియుడా నీ వాకులన్నీ వాగ్దానమూలై నీ వాకుపం తెస్త నీ వాకులన్నీ వాగ్దానమూలై ీ వాస్తత లేచిటివి నీ వానములు మార్పు లేనివి నీ వానములు మార్పు లేనివి నా ప్రియుడా ఏ కృప లేనిదే నివ్రతకేను క్షణమైనా నివ్రతకళను నా ప్రియుడా సర్వోన్నతడా సర్వ కృపానిది సర్వ సంపదలు నీలోనే ఉన్నవి సర్వోన్నతడా సర్వకృపానిది సర్వ సంపదలు నీలోనే ఉన్నవి నీవు నా పక్షమై నిలిచి ఉన్నావు నీవు నా పక్షమై నిలిచియున్నావు నా ప్రియుడా ఏ సయ్యా నీ కృపలేనిదే నివ్రత బ్రతకలేను క్షణమైనా నివ్రత బ్రతకలేను నా ప్రియుడా ఏ సయ్యా నీ కృపలేనిదే నివ్రత కళను య్య మీకు అయినా గర్వోన్నత మా ప్రియులు మీరు ప్రగా మా సృష్టికర్త మీరు ప్రగా మా రక్షణ జృంభము మీరు ప్రాగా కారణభూతుడు మీరే ప్రభు అవునైనా మాకు తండ్రిగా ఉంటుంది మాకు అందంగా ఉంటుంది మాకు యాజకునిగా ఉంటే ప్రవ్వ మమ్మల్ని ఇంతకాలం నడిపించండి మీకు ఎంతో వదనాలైనా ఎత్తుడ తండ్రినైనా మీరు సమాధానానికి కర్త అవును ప్రభావ ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త భగవంతుడేవుడు ఆలోచనలు ఇచ్చే గొప్ప దేవుడు మీకు ఎంతో అందాలైనా అయినా ఈ యొక్క ఉదయ మమ్మల్ని అందరినీ సజ్జల్లో కలిగిన మీకు వదనాలి ఈ దినానికి మీకు నూట కృపను అనుభవించి నడిపించమని ఈ ఉదయ కాలంలో ప్రభావం మీ యొక్క వాక్యాన్ని ధ్వరించాపడుతుండగా మీ యొక్క పరిశుభాత్మ నడిపించి మాకు ఈ రక్షణ ప్రణాళికలో అంత వరకు సహించడామని భయపడము అనేట్లని అహితుగా మేము కాదు ప్రభావం మేము తెలుసుకున్న వీటన్నిటి అన్నిట్ల చూపించాలి ఇది బహు కర్తతరమైంది అయినా కానీ ప్రభావం మేము ప్రయాసపడతాం అన్నిటిని చూపించడానికి ప్రయాసపడతాం శత్రు బలవంత మీద మాకు అధికారం ఇచ్చిన కాబట్టి మేము ఇంకా దేనికి భయపడం వాడే మాకు భయపడాలి అర్వనా దేవుడు బిడ్డని ఇక్కడ వచ్చి అని వాడు భయపడాలి మేము ఎక్కడ అడుగు పెడతాగానే పరిగెత్తిపోవాలి వాడు అటువంటి అధికారం మీరు మాకు ఇచ్చినారు ప్రతి దురాత్మలు మేము ఎక్కడ అడుగు పెడతాం పరిగెత్తిపోవాల్సిందే ఏ సుకరిస్తున్నామం ప్రతి బిడ్డని విడిచిపెట్టి పరిగెత్తిపోవాల్సిందే ఏ సుకరిస్తున్నామం లార్డ్ ఐ గివ్ యూ ఆన్ ద్లోరి లార్డ్ Magnify you name, glorify you name, sanctify you name, hallelujah. For the rest of the rest, I will say that, I will say that, I will say that, I will say that, every day I will say that, I will say that. That's why I will say that, Jesus Christ's name, we will say that, Amen. I will say that, సార్దీస్ అన్న సంఘానికి సంబంధించిన బోధన్ ధ్యానిస్తున్నాం ఆయితే సార్దీస్ అనేది ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం గతంలో కూడా నేను చూపించిన సార్దీస్ కి సంబంధించిన విషయాలలో సార్దీస్ సంఘం తేళ్లతో నిండింది అనేది కూడా నేను చూపించిన ఎంతమంది జ్ఞాపకం ఉందో ఇవి ఏమవుతాయంటే మనము ఎంతో ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ లాక్డౌన్ లో టూ మచ్ ఇన్ఫర్మేషన్ అసలే కేబిపిఎం గ్రూప్ లో ఉంటది ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కనీదిని ఎరగని విషయాలు విపరీతంగా వస్తా ఉంటాయి బయటికి కొన్ని గంటలు గంటలు హండ్రెడ్ అండ్ ఆఫ్ అవర్స్ ఐదారు వందల గంటల రికార్డింగ్స్ ఉన్నాయి మరి నుంచి వచ్చిందింత శక్తి కేవలం పరశుధాత్మ ద్వారానే ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ అంత సమయం అంటే సమయము ప్రభు కాబట్టి ఇది ప్రభు వల్ల నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉంటాను సార్దీస్ అనేటిది మృతమైన మనం గతంలో ధ్యానించినాం సార్దీస్ అంటే తప్పించుకోండి అని కూడా అర్థం కాబట్టి ఎవరు తప్పించుకుంటారు ఎవరు తప్పించుకోరు అనేటిదే ఈ సార్దీస్ సంఘానికి సంబంధించిన బోధ మొదటి రెండు గుంపులు చిక్కబడ్డాయి ఆ రెండు గుంపుల చేతిలో మూడో గుంపు చిక్కబడింది ఈ సార్దీస్ సంఘం ఇది బహు బహు దీర్ఘంగా ధ్యానించాల్సింది కాబట్టి ఆల్మోస్ట్ మూడు నాలుగు వారాల నుంచి బీజే సంఘానికి సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నాం మనం ఆర్దీస సంఘము కంప్లీట్లీ డెడ్ కానీ కొత్త ప్రాణంతో ఉంది అని నేను పోయిన వారం చేయించిన మీకు కొంచెమే ప్రాణం ఉంది దానికి అత్తపోయిన వారం అనుకుంటా బహుశా పోరవారం కుదరలే నాకు కాబట్టి సెన్స్ ఆఫ్ జాయ్ అని కూడా దీనికి అర్థం సాధారణంగా ప్రిన్స్ ఆఫ్ పీస్ మన ప్రభు ఆయనని ఆయనని వెంబడించే మనము మనమే ప్రిన్స్ ఆఫ్ జాయ్ అన్నట్టు కాబట్టి రక్షణ అనుభవం ప్రిన్స్ ఆఫ్ జాయ్ అంటే అర్థం ఏంటంటే ఈ తెలుగులో మటుకు కర్త అని ప్రిన్స్ ఆఫ్ పీస్ సమాధానం కర్త యాక్చువల్ గా ప్రిన్స్ అంటే రాజకుమారుడు కాబట్టి ఆనంద భరితుడైన రాజకుమారుడు అని కూడా అర్థం ఈ సంఘానికి సారదీస్ అంటే కాబట్టి రక్షణ అనుభవం పొందిన మనమందరము ఆయన ఎందుకు ఆనందిస్తున్న వాళ్ళము రాజకుమారులం కాని రాజకుమారులు ఎస్కేప్ కావకపోతే ఏమవుతుంది అనేది సారదీస్ సంఘానికి సంబంధించిన బోధ నువ్వు తగ్గించుకోవాలి సంఘం ఈ ఎందుకంటే మనముంటుంది సారదీస్ కాలం మనముంటుంది తుయతయ్య కాలం మనముంటుంది పెరిగమ మనముంటుంది లవదీతీయ కాలం మనముంటుంది ఆ యొక్క స్మరణ కాలం మనముంటుంది యపసి కాలం ఆ సంఘాలన్ని అయితే మనము సార్థి సంఘం గురించి మాట్లాడుతున్నాం ఇది డెడ్ చర్చ్ లేక మృతమైన సంఘం అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను తర్వాత ఈ డెడ్ చర్చ ఎస్కేప్ ఎస్కేపింగ్ అనేది కూడా దీనికి ఒక అర్థం అంటే తప్పించుకోవాలా అనేది కూడా ఒక జ్ఞాపకం చేయబడుతుంది చర్చికి సంబంధించిన బోధలో మరొక అర్థం ఏముందంటే ప్రిన్స్ ఆఫ్ జాయిఫ్ లేక ఆనంద భరితమైన ఆ రాజకుమారుడు అని కూడా అర్థం దీనికి కాబట్టి రక్షణ పొందిన వాళ్ళందరూ రాజకుమారులకి సాదృశ్యం ప్రభులను ఆనందించడం కాబట్టి ప్రభులను ఆనందించే యాజకుమారులు వీళ్ళు రాజకుమారులు వీళ్ళు అన్న విషయాన్ని ంగం జ్ఞాపం చేస్తుంది కానీ వీళ్ళ జాయ్ వీళ్ళ ఆనందం ఏ రీతి దా ద ఆనందించాల్సింది పోయి ఈ లోకంలో ఆనందించాల్సి వచ్చింది ఈ లోకాతీతమైన విషయాల పట్ల ఆసక్తి వచ్చింది అందుకు ఇది మరణించింది కంగా కానీ దీనికి కొన ప్రాణం ఉంది అన్న విషయాన్ని ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఎక్కడంటే మూడో వచనంలో ఆ విషయాన్ని మనం దీర్ఘంగా మూడో వర్షంలో చాలా డీటెయిల్ గా నేను చెబుతా ఉన్నాను గా చెప్తా ఉన్నాను దాని తర్వాత కొంచెంసేపు ఎక్కడెక్కడో వెళ్ళిపోయినది తాక యాక్చువల్ గా మీరు వినలేదు ఆ ఏం జరుగుతుందంటే నీ క్రియలు నా ఎదుట నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు నేను పోయినా అటుపైన వారని చెప్పిన రెండో వస్తువు నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కాబట్టి వీళ్ళ క్రియలు సంపూర్ణంగా లేవు అనేది చెప్తున్నాడు అంటే నీ సేవ విధానము సంపూర్ణంగా ఉండాలా అనేది జ్ఞాపకం చేయబడుతుంది నువ్వు అన్ని పనులు చేసుకో ఈ లోకంలో ప్రతి పని దేవుని సేవనే నేను ఒక్కడే చెప్పగలుగుతానంట ధైర్యంగా ఏ పార్లర్ చెప్పడట్లా ఎందుకంటే అరే నువ్వు ఈ లోకంలో పని చేస్తున్నా కదా మరి అంట చిన్నచూపు చూస్తూ ఉంటారు మనము పెద్ద ఏ ఉద్యోగాలు చేస్తున్నా గారు పార్లనర్లు చిన్నచూపు చూస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు చాలా వచ్చింది ఫోన్ చేసి వాళ్ళకు లోకంలో పని తిరుగుతున్నాం అనుకుంటారు వాళ్ళు అది తప్పు గుణగానే ఆసర్లకి ఎందుకంటే నువ్వు ఈ లోకంలో పనిచేసే వాని గురించి కించగా కించపరుస్తూ వారి గురించి తప్పుగా ఆలోచిస్తూ వాడి నుంచే నువ్వు కానుకలు తీసుకుంటున్నావు ప్లీజ్ ఎవరు తప్పు చెప్పండి కష్టపడి ఉదయం సాయంత్రం వరకు పనిచేసి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాడా లేక వాని గురించి తప్పుగా ఆలోచిస్తూ వాణిని వాని కానుకలు ఆశిస్తున్నవాడా వేసధారణ కదా పాస్టర్ ఎందుకు వేసధారకులుగా తయారవుతారంటే ఈ గుణగణం వాళ్ళలో ఉంది అండ్ అటువంటి గుణగణం కలిగిన వాడు చర్చి ని ఎట్లా ఉజ్జీవింపజేయగలడు ఇది రెడ్ చర్చెస్ అన్నట్టు హార్దీస్ అంటే మరణించిన మృత సంఘం మృత సంఘము మృత సముద్రం గురించి మనం ధ్యానిస్తాం గానీ మృత ఇది కాబట్టి ఆ నువ్వు పేరు మాత్రం ఉంది కేవలం క్రిస్టియన్వే గాని నువ్వు మృతుడవే నువ్వు చచ్చిన వాడవే డెడ్ చర్చ్ తీనుగా ఎక్కడుంటే గద్దెలు పోగగుందో అక్కడ అని మత్ తర్వాత ఇరవై నాలుగో జనం మన ప్రభు చూపించినట్టు నేను దానికి అయితే నీ కదే నా దేవుడితే సంపూర్ణంగా నాకు కనుక జాగరూకుడవై అంటే నువ్వు సామాన్య మనిషిలాగా ఉండకుండా జాగరూకుడుగా తయారు అంటే సేవకుంగా తయారు కాకపోతే మిగిలిన వాటిని బలపరచము ఇంకా కొంచమే ఉంది నీకు కొత్త ప్రాణం ఈ చర్చికి కొత్త ప్రాణం కొంచెమే ఉంది కాబట్టి నువ్వు త్వరగా చావరై ఉన్నావు కాబట్టి మిగిలిన వాటిని బలపరుచుకోను కనీసం ఇప్పుడన్నా బలపరుచుకో అన్న విషయం వ్యాఖ్య ఏమి మిగిలింది చిన్న గుంపు కదా ఎప్పటికైనా చిన్న గుంపు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు కాబట్టి నువ్వు తప్పక మారు మనస్ పొందకపోతే కష్టం అందుకే మూడవ ప్రశ్నలు చెప్తున్నాడు నువ్వు ఉపదేశం పొందితేవో ఏలాగో విత్తివో జ్ఞాపకం చేసుకుని దానిని గై కొలుచు మారు మనసు పొందుము కానీ నువ్వు మొదట ఎట్ల విన్నా వాక్యం నువ్వు విన్నా వాక్యం నువ్వు స్వీకరించిన కూడా ప్రకటించబడింది ఉపదేశించబడింది నువ్వు దాన్ని విన్నో జ్ఞాపకం చేసుకున్నాన్ని మారు మనసు పొందుము ఎందుకంటే దీనికి రక్షణ లేదు చర్చకి ఎందుకంటే ఆచారబద్ధంగా క్రైస్తవులు అందుకే మనము ఆ ఏడు సంఘాల గురించి మనం చూస్తూ ఉంటాం అక్కడ మన ప్రకటన గ్రంథంలో చూస్తున్న ఏడు సంఘాలు ఒకప్పుడు ఉండే ఇప్పుడు లేవెందుకు అవి ప్రకృతి సహజంగా ఉండే అవన్నీ మారుమారు పొందలేదు అవి విడిచిపెట్టేస్తాయి ప్రభుని అందుకు ఈ రోజు శిథిల స్థితిలో ఉన్నాయి మీకు ఎక్కడ కనిపిస్తాయి అవి అందుకే మీరు ఇప్పుడైనా యూట్యూబ్ లో అవకాశం ఉంటే పోయి వెతక ఆ బిల్డింగ్స్ ఉన్నాయి హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఉండే ఈ చర్చిలు అంటే మనుషులు కూడా వారి కుటుంబాలు కూడా ఉండే అవన్నీ కూలిపై శిథిల స్థితిలో ఉన్నాయి ఎందుకంటే అవి ప్రకృతి సహజంగా ఉండడానికి వీలు ఇప్పుడు తిరిగి వాటిని కట్టడం కూడా కట్టలేదు ఇప్పుడైతే అది ముస్లిం కంట్రీ కంట్రీలో ఉంది అది భాగం వాళ్ళు దాన్ని కబ్జా చేసుకున్నారు గ్రీస్ దేశం నుంచి ఆ కుటుంబాలను అన్నిటి తరలించినారు గ్రీస్ దేశానికి అక్కడ రోజు గోడ కట్టేశారు రెండు దేశాలకు మధ్యన బౌండరీ కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా ఆ చర్చెస్ ని తిరిగి కట్టలేరు ఒకవేళ కట్టినా దేవుడు వాటిని కూలబడతాడు పౌలు కట్టిన ఆ సంఘాలు కూడా కూలిపోయినాయి కూడా పౌలు కట్టింది అని నేను మీకు చూపించిన చరిత్రలో ఏడు సంఘాలు ప్రకటనలో ఉన్నాయి కఠినవి కూడా పౌలే ఆయన బాహు ప్రయాసపడి పద్నాలుగు సంఘాలని పెద్ద పెద్ద సంఘాలని ప్రకొచ్చింది అంతగా ప్రయాసపడి కఠిన సేవ కానీ ఆయనకు తెలిసి బిల్డింగ్స్ ఉండేవారి ఎందుకే ఎన్నో హెచ్చరించింది బిల్డింగ్లకు ప్రధానం చేస్తున్నారు మీరు దాని వల్ల ఆచారాలు తెచ్చిపెట్టుకుంటారు అలంకరించుకుంటారు అన్నిలాగా తరేస్తారు అన్నిల మందిరాలు ఎట్లున్నాయో మీ మందిరాలు అట్లుంటాయి కాబట్టి అందుల మందిరాలు ఎలా మనం తృప్తి అవన్నీ నిసాయక తృప్తి దేవతలు కదా ఈ లోకపులు పూజించే దేవతలు అంటే నిసాయిత స్థితిలో ఉన్న దేవతలు ఈ లోకపు ఏ దేవత చూడండి నిసాయితరిస్థితిలో ఉంటారు కాబట్టి ఈ చర్చి క్రియలు ఉన్నాయి గానీ అందులో జీవం లేదు గెడ్ చర్చ్ చూడండి మీ క్రియలు విశ్వాస రహితంగా ఉంటే అది మృతం అంటాడు కదా యాక రాష్ట్రపత్రికలో అందుకే వీళ్ళ క్రియలన్నీ దాని జీవం లేదనేటి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ ప్రతి సంఘ విధానంలో ఈ సీజన్ వస్తే మటుకు పచ్చని చెట్లు తీసుకొచ్చి పెట్టుకుంటారు తీవ్రాలి పనులు ఏమో పచ్చని చెట్ల కింద పాపం చేస్తారు ఈరోజు పచ్చని చెట్లని నరికి ఇంట్లో తీసుకొచ్చి నాటుకుంటారు ఈ నెలంతా వచ్చే నెల వరకు పెట్టుకుంటారు కానీ ఆ పచ్చని చెట్లు సంబంధించిన ఎన్ని వాక్యాలు మనం రికార్డింగ్ చేసినామో గతంలో దాని తీసుకొచ్చి ఈ వాతావరణాన్ని మొత్తం జడగొట్టేది కవిత జీవితం మనం ఏమో అనిలం తిరుతా ఉంటాం సహసార పండుగ వస్తే మొత్తం రోడ్ల మీద అంతా చెత్తా చెత్త చేస్తారు చెట్లన్నీ నరికి పండ్లు రులు అన్ని పడేస్తారని దీపావళి పండగ వస్తే పటాకి కాల్చి మొత్తం పొల్యూషన్ చేసి వాళ్ళ గురించి మనం అంతంగా నువ్వేం చేస్తున్నవారు నీ అంతా భయంకరంగా వాతావరణాన్ని చెడగొట్టే వేరే మసస్థులు ఎవరు లేరు ఒక న్యూయార్క్ సిటీలోనే యాభై మిలియన్ చెట్లు నరికేస్తారు ఈ పండగ వస్తే నరికేసి అవి క్రిస్మస్ ట్రీస్ లాగా అమ్ముతారు చెప్పండి ఒక స్థితిలోనే యాభై మిలియన్ చెట్లు నరుపుతున్నానంటే ప్రపంచమంతట క్రైస్తవులు ఎన్ని చెట్లు నరికేస్తున్నారు ఈ వాతావరణాన్ని మొత్తం చెడగొడుతున్నారు అన్నిలా క్రిస్టియన్సా దాని ఏ రీతిగా దేవుని పండగ తీసుకుంటావు ఆశ్చర్యం అది నువ్వు నీ అఖీల ఉపదేశాన్ని విడిచిపెట్టిన్నావు కాబట్టి నీ మీదికి ఆశ్చర్యంగా ఈ చెట్టు సంబంధించిన విషయం నేను జిల్లా బహు ధైర్యంగా చెప్పినా గానీ కొంచెం క్లుప్తంగా చెప్తాను ఈ చెట్టు ఎన్నెల పెట్టుకోవడం అనేది కణానీయులు నుంచి స్టార్ట్ అయింది ఇది ఇది రెండు సంవత్సరాల తర్వాత వచ్చిన పండగ రెండు వేల సంవత్సరాలకు ముందు కూడా ఉండే కణానీయులు దీన్ని పూజించటోడి దాని తర్వాత బహుళను దేశస్థులు దీన్ని పూజించటం ఈ కణాన్ని పూజించినంత తమ్మూజు దేవత బబులోని కాలంలో కనిపిస్తూ ఉంటాడు ఇర్మియా ధర వచ్చి ప్రకటిస్తూ ఉంటాడు ఇర్మియా గ్రంథంలో ఈ తమ్మూజు దేవత నిస్సాయత స్థితి ఎందుకంటే అనిల దేవతలు దేవుళ్ళంతా నిస్సాయత స్థితి ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఉండదు కంట్రోల్ పవర్ ఉండదు తమ్మూసు దేవత కుమారుని పేరు సారీ పేరు నౌట్ దేవతనే తమ్మూజు తమ్మూజు తల్లి పేరు సమీరీస్ ఆ సమీరం ఒకరోజు ఏడుస్తా ఉంటది ఆ ఎందుకు ఏడుస్తుంది దేవతయండి తమ్మూజ్ అనే తన కుమారుడు సచిపోయి ఈ తమ్మూజ్ కుమారుడు ఎవరంటే సెమీర అనే దేవత కుమారుడు ఒక కుమారుడు వాడు అడవిలోకి పోతాడు వేటాడడానికి అప్పుడు ఒక ఎలుగుబంటి వాటి మీద పడే వాడి చీల్ వాడు చనిపోతాడు మళ్ళీ సెమీరమీస్ కి దేవత కదా ఎలుగుబంటి తన కొడుకును చంపుతు ఎందుకు తెలదా మీకు దేవత కాదని నచ్చు ఓకే చంపక ముందు ఎలుగుబాటుకి చెప్పొచ్చు కదా ఎలుగు నా కొడుకును ముట్టద్దని ఎలుగుబాటు తెలదా అరే తమ్ముది దేవత కుమారుడు వీడని నాకు తెలువ ఎలుగుబట్టికి కుమారుడు అంత బలిడా ఎలుగుబంటి చెంద చిల్చిపడడానికి తమ్ముది దేవత చచ్చిపోయిన కుమారుడిని బ్రతికించుకోలేదా ఎందుకు ఏడుస్తుంది ఆ దేవత ఎందుకు ఏడుస్తుంది తమ్ముది గురించి నా కుమారుడు చనిపోయిన ఎందుకు ఏడుస్తుంది మనుషులు ఏం చేస్తారు ఇప్పుడు ఈ కుమారు ఈ శనిస్ తాను ఏడుస్తా ఉంది కుమారుడు చనిపోయినని అప్పుడు ఈ స్త్రీలు అందరూ ఏం చేశారంటే ఏడవ కమ్మ ఏడవ కమ్మ అని ఓదార్తూ అడవిలోకి ఒక చెట్టుని నరికి తీసుకొచ్చి దాన్ని నాటి దాన్ని అలంకరించి ఇదిగో నీ కుమారుడు తమ్మూజు పచ్చుకున్నాడు అదే క్రిస్మస్ ట్రీ అయిపోయింది తమ్మూజు ట్రీ తమ్ముధు చెట్టు క్రిస్మస్ చెట్టు లాగా తయారైపోయింది ఈ రోజు ప్రపంచమంతా ఈ ఆత్మ ఈ దురాత్మ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషుల మెంటాడుతుంది తెలియని గుర్తి ప్రజలు దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని అపవిత్ర జీవితం జీవిస్తున్నారు విగ్రహాలు వ్యక్తి అయితే దాని దగ్గర గిఫ్ట్లు పెడతారు దానికి అలంకరిస్తారు దానికి ఎంత టైం పెడతారు రాత్రంత టైం పెడతారు దానికి లైట్లు పెడతారు పన్నీళ్లు చూడతారు మెరుకు కీలకలు చూడుస్తారు బాన్స్ చూడతారు ఏమేమో అలంకారం చేస్తారు క్రిస్మస్ తాత బొమ్మలు అతికిస్తారు కానీ కానీ అంత గంభీరంగా అలంకరిస్తారు అంత టైం చేసిండరా అంత మోసమే కదా అంత మోసమే సమ్ముద్రీని తీసుకొచ్చి నువ్వు క్రిస్మస్ ట్రీ అని ఎంత మోసపోయినావో చూసుకో తెలుస్తావు తెలియక వారి దేవతలు అందరూ నిస్సహలే గ్రీకు మైథాలజీ దేవతలు నిస్సహలే ఏం చేయలేరు అదే హిందూ మహితాలు చిన్న దేవతలు పార్వతి తన కుమారుడు చదిపోనట్లు తెలిసినప్పుడు ఏడుస్తా ఉంటది ఆ స్నానం చేసుకున్నప్పుడు వాళ్ళు ఏదో పిండి పెట్టుకుంటారు అసలు ఏం పిండి అంటారు దాన్ని తున్ను పిండి నాకు తెలియదు ఆ పిండితో వాళ్ళు స్నానం చేస్తారు స్త్రీలు ఆ పిండితోని ఒక బొమ్మం చేసి దాంట్లో జీవం పోసి నేను స్నానం చేసుకుంటా కాపాడాలని పెట్టుకుంటుంది కొడుకొని మళ్ళీ శివునికి నిలవన తన భార్య కుమారుడిని చేసుకుంది వీడిన కుమారుడే అనేసి మళ్ళీ వాడిని గుర్తు ఎందుకు గుర్తుపట్టలేకపోయినాడు కుమారుడు తండ్రిని ఎందుకు గుర్తుపట్టలేకపోయినాడు మళ్ళీ తండ్రి వాడి తలకాన్ని చేయించినప్పుడు వేరే ఎలుగు పట్టి తలకాయ తీసుకొచ్చి ఎందుకు పెట్టాలా లేదా ఎక్కడో పోయిందంటే అమాంతంగా దాన్ని పిలిపించుకోలేడా వీళ్ళంతా నిస్సహాయిలు అన్నట్టు నిస్సహియులైన దేవుళ్ళు దేవతలను ఇల్ లోకమ్ దేవుడికి నువ్వు వాళ్ళు తమ్మురు దేవతకి చెట్టు పెట్టినట్లు నువ్వు తీసుకొచ్చి పెడితే దేవుడు నిన్ను నిన్ను విడిచిపెడతాడా నిత్యోపదేశాం నేను ఎన్నిసార్లు చూపించిన వారి దేవతలకు వారు వేసినట్లు మీ దేవుడికి మీరు చెయ్యకూరి అన్న ఆట ఎత్తి పరిస్థితిలో అన్య ఆచారాలని మనం అభ్యసించకూడదు వారిని విడిచిపెట్టాలా ప్రతి దశలో జీవన విధానాలు మనం విడిచిపెట్టాలా లేకపోతే ఆ పయ్యాలన్నీ వచ్చి నీ ఇంట్లో కూర్చుంటే నాకెందుకు ప్రవేశం లేదా ఇవన్నీ తెలిసిన మనము ఎప్పుడు వీటిని పాటిస్తాం అందుకే మూడవసరం అంటున్నావు నీవు ఎలాగో ఉపదేశం పొందుతావో ఏలాగూ వింటేవో జ్ఞాపకం చేసుకుని దానిని కైకొలుచు మారు మనసు పొందుము నీవు జాగరూకుడవై ఉండని ఎడలా నువ్వు సేవకుంగా ఉండకపోతే నువ్వు కేవలం కిన కూసరిపోతే నేను దొంగ వాలే వచ్చేదనో ఎట్లా నీ మీద పడతా అంటున్నాడు చూడండి ఏ గడియను నీ మీటికి వచ్చేదనో నీకు తెలియనిది లేదు పదమ సింహం వాలే పడతా నువ్వు ముక్కలు ముక్కలు అయిపోతావు నాలుగవ వస్త్రంలో చాలా ముఖ్యమైన వాక్యం అయితే తమ వస్త్రంలను అపవిత్ర కొందరు సార్జిస్ లో లో నీ ఉన్నారు చూడండి ఇది నేను ఎక్కువ ఈ ప్రజల్లో ఈ నాలుగో గుంపు ఉంటేనే ఉంటది కానీ దాని గురించి ఎక్కువ చెప్తారు ఎందుకు చెప్పాలంటే వాళ్ళు ఆల్రెడీ సీల్డ్ కాబట్టి సీల్డ్ వాళ్ళు బయటకు కనిపించారు అయితే తమ వస్త్రం అపవిత్ర పరచుకోవాలని వాళ్ళు వీళ్ళు మీ వస్త్రాన్ని అపవిత్రపరచుకోవద్దు వస్త్రం అంటే రక్షణ బాగా ధరించుకోండి వస్త్రం అంటే రక్షణ ద గవర్నమెంట్ ఆఫ్ రైల్వేస్ రక్షణ వస్త్రాలు కాబట్టి రక్షణని నువ్వు పోగొట్టుకోవద్దంటున్నాడు అపవిత్రపరచుకోవద్దంటున్నాడు కొందరున్నర సార్స్ లో వాళ్ళ రక్షణని పోగొట్టుకోకూడదు చివరి వరకు కూడా వారు అర్హులు యాక్చువల్ గా ప్రభుతో పాటు కాలంగా నివసించడానికి వాళ్ళు అర్హులు అని వాక్యం గనుక తెలియని వర్షం ధరించుకొని నాతో కూడా సంచరించేద్దరు శాశ్వతంగా కాబట్టి ఇప్పుడు చూడండి ఐదో వర్షాలు జయించి వాడు అలాగో నా తెల్లని వర్షం ధరించుకున్నాను అంటే కపోతే నువ్వు జయించినవాడవు కావు అని చెప్తుంది నువ్వు జాగరూకుడుగా ఉండకపోతే నీకు తెలియని వర్షాలు దొరకవు అని చెప్తున్నది జీవ నుండి అతని పేరు ఏ మాత్రమే తుడుపను చూడండి నువ్వు సేవకునిగా లేకపోతే నీ పేరు తుడిపేస్తాడు దేవుడు ప్రతి ఒక్కరు కాంగ్రిగేషన్ చర్చలో కింద కూర్చునే వాళ్ళందరినీ నువ్వు సేవకులు చేయాల పాస్టర్ ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం ఈ రోజులలో పాస్టర్ చెయ్యరు నేను చెప్తున్నాను చాలా మోసగాడులు ప్రతి పాస్టర్ గురించి నేను మాట్లాడుతాను ఎంత మంచి కావచ్చు నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అందులో బహు చాలా కొంతమంది ప్రతి సంగతి పాస్టర్ లాగా తయారు చేశపడతా ఉంటారు చాలా కొంతమంది ప్రపంచంలో యాభై ఏళ్ళైనా వాడి కిందనే కూర్చోవాల పాస్టర్ ఈత అరే ఎంతకాలం నువ్వు కింద కూర్చోవాల నా దగ్గరకు వచ్చి నా కాలంలో అని ఎవరని చెప్తారా పాస్టర్ కేవలం మన గ్రూప్ చెప్తాం మనం ప్రతి ఒక్కరిని ఫాస్టర్ లాగా తయారే మన కోరిక ఎందుకంటే వాడికి తెలని వర్షాలు దొరకవు లేకపోతే వాడికి భారం ఉండదు విశ్వాసకి భారం ఉండాలా ఎప్పుడు భారం ఉంటుంది వాడు దానం తప్పితేనే అక్కడి నుంచి లేచి ముందుకొచ్చి నిలబడితేనే వాడికి భారం ఉంటది లేకపోతే ఆడియన్స్ లో ఆనంద బాధితుడుగా వెళ్ళిపోతా ఉంటాడు ఎస్కేప్ కావడం తెలియదు వాడికి ఇది సత్యపైన సంఘం ఆ సత్యపైన సంఘంలో ఉంటే నువ్వులకుళ్ళిపోతావు అందుకు త్వరగా అందుకే బయటికి రావాలా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఇట్లా జాగరూకుడుగా లేక సేవకులుగా వాచ్మెన్ లాగా సేవలో దేవుని సేవలో వాచ్మెన్ లాగా ఉండి సేవ చేస్తావో ఆయన వచ్చినప్పుడు నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొద్దును నిన్ను పిలిచి అందరికి పరిచయం చేస్తారు ఇదిగో ఇతను ఈ బ్రదర్ ఈ సిస్టర్ వీళ్ళే జాగరూకులు వీళ్ళే జయించిన వారు వీళ్ళే తెలియని వస్త్రాలు ధరించిన వారు వాళ్ళ రక్షణ వస్త్రాలని పోగొట్టుకోకుండా కాపాడుకున్న వాళ్ళు ఎంత కష్టం వచ్చినా కాంప్రమైజ్ కాలేదు అని మన ప్రభు వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తాడు బెరియన్ల కంటే గలు వీరు అది తండ్రి ఎదుగుత దూతలు ఎదుగుత మన గురించి పొగులుతుంటే ఆ మూమెంట్ ఎట్లా ఉంటుందో ఊహించుకోండి కాబట్టి ఇప్పుడు ఉంటుంది ఈ చర్చ్ మనం డైరెక్ట్ గానే మాట్లాడుస్తున్నాం ఇంకా ఇది బబులోన్ లాగా తయారైంది మహాబులో లాగా తయారైంది బహు చర్చ్ ఇది ప్రపంచంలో కాని అది ఖచ్చితంగా చర్చ్ కొల ప్రాణం ఉంది దానికంతే కొంచమే బహు కొంచమే అది నిజంగా ఆ కొంచెం ప్రాణాన్ని నువ్వు సరి చేసుకోకపోతే మొత్తానికి ఏమవుతుంది అంతా నిద్రపోతుంది అనేసి మత్త వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ప్రభు జ్ఞాపకం చేస్తారు మనకి బుద్ధి లేని కన్యకులకు సంబంధించింది బుద్ధి గల ఇద్దరు కుడికి నిద్రించేది నీకు బుద్ధి ఉన్నా నీకు బుద్ధి లేకున్నా కన్యకవే అంటే రక్షణ పొందిన పరిశుభంగానే ఉన్నావు కానీ నిద్రపోతున్నావు వాక్యాలను గ్రహించాలి ఒక విషయం మీకు చెప్పాలేనంటే ఎవరు నిద్రపోతారు ఎవరు మేల్కొంటారు అంటే బాగా అర్థం చేసుకోండి వాచ్మెన్ నిద్రపోలేడు ప్రజలు నిద్రపోతారు వాచ్మెన్ రాతరత్న మేల్కొని వెతుకుతా ఉంటాడు ఎవరు స్థిర శత్రువులు మృగములు మనుషుల మీద పట్టణం మీద గ్రామం మీద పడతా ఎవరు రాబోతున్నది అతను 24 నాలుగు గంటలు మెలకువతో గమనిస్తా ఉంటాడు అందుకే దేవుడు వాళ్ళకే చూపించాడు దేవుడు మేలుకుంటే వానికే చూపించాడు ఈ వాక్యాలు నువ్వు నిద్రమైన వనుకో నా ఇల్లు నేనే నా కుటుంబము నా సర్వము అని నువ్వు అనుకున్న నువ్వు నిద్రమైన వాడి నీ ప్రాణం మీద నీకు చానా తీపి ఉంటే నువ్వు నిద్రమైనవాడు వెనుక మంచి బిర్యానీని పండుకుంటావు ఆహారం మీద ఆశ లేకుండా పర్యటగలవా ఎంతో మంది నశించిపోతున్నారన్న భారం లేకుంటది అప్పుడు నువ్వు పోతా పోతా రోడ్ మీద చూస్తావు పేదవాడు పాపం వాడు ఎంతకాలం ఎందుకు తిని అన్నాం పోతా పోతే ఇడ్లీ ప్యాకెట్ కట్టుకొని పోయి ఇవ్వచ్చు కదా వాడికి అట్లా కూడా చేయం క్రిస్టియన్స్ అండి చలికాలం అంత ఆ పండ్ల మీద పాపం చలికి పండుకొని చెప్పడండి వాళ్ళు ఒక బ్లాంకెట్ ఇచ్చినవా నీ దగ్గర ఎన్నో ఉంటాయి కదా బ్లాంకెట్లు వాడదు ఇంట్లో అటకాల మీద ఈ డిసెంబర్ లో అదొక ప్లాన్ పెట్టుకొని నైట్ లో పోయి పది గంటల పదకొండు గంటలకు కట్టా ఫుట్ పాత్ పండుకుంటారు ఆ పాత బ్లాంకెట్స్ అన్ని తీసుకొని పోయి కదా ఒక్కొక్క నువ్వు ఎట్లా వాడతలేవు పాత సామాన్లు అటకాల మీద పడేస్తావు మాస్క్ పోయినాయని మతి బట్టినాయని ను వాడతలేవు కదా ఎట్ అని పోయినా గుర్తుల్లో వాళ్ళకి ఇచ్చేస్త అయిపోతుంది కదా వాళ్ళు వాడుకుంటారు కదా చూసిన దాకా రైతు జీవితం అట్లా తయారేం చేయొచ్చు నువ్వు మేల్కోలేదు నువ్వు గమనిస్తలేవు ఈ లోకంలో ఎట్లున్నాయి పరిస్థితులు ఎట్లాగా మనుషులు బాధను అనుభవిస్తారు పొలిటీషియన్స్ కి అర్థం కావు కదా ఇది మినిస్టర్ కి అర్థం కావు కదా సమీర్ చెప్పింది దేవుడు నేను ఎందుకున్న రాజు మిమ్మల్ని బాధిస్తేలాగా చేసుకుంటాడు చెప్పిండు వాడు మిమ్మల్ని ఏం ప్రేమించాడని చెప్పిండు అయినా కానీ మాకు వాడే కావాలని కోరుకున్నారు మీరు తీసుకోండి కాబట్టి మనము తప్ప ఎవరు కూడా కరెక్ట్ గవర్నమెంట్ ఇవ్వలేము ప్రపంచానికి వివాసులు తప్ప ఎవరు కరెక్ట్ గా రూల్ చేయలేరు ఈ లోకా అందుకే మనకి ఇచ్చిండు రూలింగ్ ఈ లోకము మనం రూల్ చేయబోతున్నాం త్వరలో పేదవాళ్ళ పట్ల మనము ఎందుకు కనికరం చూపించాము మూడు పూటల దినే బదులు రెండు పూటలు తినచ్చు చాలు ఒక పూట అన్నాం వాడికి ఇవ్వచ్చు కదా పేదవాళ్ళని చూస్తే మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు మన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వస్తారు పేదవాళ్ళు వాడు ఎట్లుండే కానీ వాడికి ఇష్టమైతే రూపాయి రెండు రూపాయి ఓఖోఖో లేదు మా లేదు మా అంట సమర్థించుకుంటాం ప్రతి స్థితిని ప్రతి పరిస్థితిని గమనించాలా ఎటువంటి ఉపద్రమం రాబోతుంది లోకం మీదికి శాంతి సంఘానికి చివరి వార్నింగ్ ఇచ్చింది దేవుడు ఇప్పటికైనా నువ్వు జాగరూకుడుగా ఉండకూడకపోతే నేను దొంగ వలె ఏ ఏం గడియన నీ మీది వచ్చేదేనో నీకు తెలియనే తెలియదు ఎందుకు తెలియదు నువ్వు బ్రత కూడా నువ్వు జాగ్రత్త పాటలు వార్త కింద వర్షం చేసుకుని పార్టీ ఉండేదో ఒక రోజు దాని తర్వాత బిర్యానీ తినుకొని ఇంటికి వెళ్ళిపోయేటాయి లోకాహితంగా జీవించే టైం అంత నిద్రపోతుందని మా వార్త ఇరవై ఐదు వందలు మన ప్రభుత్వం చెప్పాడు పరలోకానికి ఉపమానం పది మంది కన్యాకలను పోలేది అందులో ఐదు మంది బుద్ది గలవారు ఐదు మంది బుద్ధి లేని వారు కానీ ఆయన వచ్చే టైంకి పది మందిని ఎదురబోతున్నారు చూడండి ఆ పది మంది నుంచి మేల్కొండే ఐదు మంది ఐదు మంది జాగరూకులు అంటే ఫిఫ్టీ అన్నట్టు ఊరికి చెప్పాలంటే నా కూడా ఎట్లా చెడిపోతాల్లో చూపించిన చివరికి ఇష్ట వచ్చే వారము ఈ చార్జీస్ దొంగ గురించి డీటెయిల్స్ గా మరీ నేను చూపిస్తాను ఈ సార్జీస్ దొంగ ఎట్లా రాబోతుందని అది లేక సార్జీ సంగపు చోరుడు లేక యేసు దొంగ వలే వస్తాడు కాబట్టి సార్జీస్ దొంగ ఎవరంటే యేసు ప్రభు దీఫ్ ఆఫ్ సార్జీస్ వచ్చే వారం చాలా డీటెయిల్ గా నేను ఎందుకంటే చూపిస్తాను ప్రభు మనకి సాయపడి గురించి నడిపించాలని చేద్దాం పక్షు తండ్రి మీకు వనరాలైనా ప్రవ్వా ఈ లోకపు దేవతలు అందరూ రాళ్ళు రావాలి ప్రవ జీవం లేని వారు ప్రవ్వ వారి పిల్లలు వాళ్ళ కుటుంబాలు వారికే సమయం లేదు వాళ్ళ వాళ్ళ కోట్లాటలు ఒకరి భార్యని ఒకడు పొందుకున్నాడు ప్రభావ అంత నీచంగా జీవించే దేవతలు వారు మనుషుల పట్ల మీ ఎక్కడ ప్రేమను చూపించలేరు పరిశుద్ధంగా జీవించిన ఒక్కడు లేడు ప్రభావ మీలాంటి శ్రేష్ఠుడు ఒక్కరు లేడు ప్రభావ ప్రజాపతి ఈ లోకంలో మా ఒకరికొక మీ యొక్క ప్రాణాన్ని ఖాయనంగా పెట్టినారు ప్రభావ పెట్టి కొనుక్కున్నారు మమ్మల్ని మేం మీ కాదు ప్రభా ఈ మృతమైన యువత ఆర్థిక సంఘం లాగా ఈ రోజు క్రైస్తవ జీవితం ఉన్నది ప్రభావ సంవర్దించుకుంటున్నారు నేను అంతా ఉన్నాను ఉపాసం అంటున్నాను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటారు కానీ వాళ్ళు చేసిన తప్పిదమ్ములు గ్రహించలేని ప్రభా ఎవరి పట్ల జాలి కనికరం ప్రవర్తన చూపించరు ఈ పండగ సీజన్ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ చుట్టాలే ప్రభా ఒక పేదవాడికి అండం పెట్టింది గుడి ఆ అంత భయంకరంగా జీవిస్తారు ప్రభా మీరేమో మీరు ఈ లోకంలో వచ్చిందే నచ్చిందని వెదికి కోరు మీ యొక్క దైవత్వాన్ని విడిచిపెట్టి సింహాసాన్ని విడిచిపెట్టి దూతల కంటే మరీ తగ్గించుకొని సామాన్య మనుషులాగా మా కొడుకు వచ్చిన అటువంటి వారి పట్ల కంటికరం చేయించండి వారు నేను ద్వేషిస్తలేం ప్రభు ఎట్లా తయారైందో చూస్తున్నాం ఎలా చూపించే మీరు ప్రభావ వారిని మీకెంతో నడిపించాలని అనేది మా ప్రయాసం సహాయపడి నడిపించండి వాకింగ్ విన్నవాళ్ళని ఆశ్రయించండి సంబంధించి మీ ఉగ్ర ఉగ్రత ఇంకా ఉంది మా మధ్యలో ప్రభా కావుతుంది ప్రార్థనలు నడపానా కాకుండా ప్రభ ఈ లోపంతో నీతి సతీని ప్రణించే బిడుదగా తయారు చేయాల కొంచెం కొత్త ప్రాణంతో ఉన్న ఈ యొక్క సంఘకాలంలో మేము ఉంటున్నాం రైనా మా వస్తువులను అభిత్రపరచుకుని ఇకుండా మీరే సైకిల్ ఉండి కాపాడంతో పిల్లల పాపంలో పడిపోకుండా మమ్మల్ని కాపాడండి మీకు వదడాలి నడిపించి మహిమనం లేండి మీ దాకా వర్షపరుచుకోమని ఏ స్థిరస్తున్నా ప్రార్థిస్తాను సరేనా అంశాలు ఏం లేదు కదా వైరస్ బాధ్యతల గురించి తర్వాత సంఘం అంతా సత్యంలో రావాలా అందరూ సత్యాన్ని గ్రహించాలా సువార్త ప్రకటించబడాలా వైరస్ అందరు కాపాడబడాలా అంటే ఇక లాస్ట్ డేస్ లో దేవుని బిడ్డలు ఎట్లా జీవించాలా దేవుడు మనకు ధ్యానం ఇయ్యాలా మనకు మార్గం చూపించాలా ఇక తర్వాత ఇక గురించి అందరికి అంతే అదే అంశం ఇంకేముంది అలానే న్యాయ తొలగించబడి మా ఉదయం స్వస్థపరచని తలపరచుని నాది అని ఉండవు నాది వాళ్ళకి మూలబెట్ నావి జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరూ స్వస్థపరచమని ప్రాథమిక వాళ్ళతో మాట్లాడమని ప్రార్థించుకు వాళ్ళ జ్ఞానం తెలిసిన ఆత్మకరివండి అలాభివానిస్తతో వాళ్ళ స్వార్థ పోవాల వాళ్ళ రక్షణ పొందాలని చూపనిస్తాం అలాగే స్వార్థ చేస్తూ వాళ్ళు ఎన్నో కొంటే వాళ్ళ ఇంకా రక్షణ ప్రభాస్ రక్షణ పొందాలా అలాగే రక్షణ పొందాలా ఆ నెల్లూరు వేబీప్రభ రకరకాల వ్యాధి వచ్చింది పడిపోతుంది ఆ తెగుడి ఆపల్ ప్రభ కనుకరించని వాళ్ళకి రక్షణ జ్ఞానం చేత చేస్తాం ఏసుప్రభ బయనాలు అలాంటివి అన్యానికి అందరూ ప్రభా అం ఆ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆత్మ తెరవని జ్ఞానం తెచ్చేయండి వాళ్ళకు విడిపించి ప్రాదు వాలి వెలిగించమని ప్రాదు పది సంఘాల సరస్వతం రావల ఆత్మ తెరవని జ్ఞానం తెచ్చేయండి నా జీవానికి సరస్వతం రావాలా నా జీవానికి శ్రోత చేస్తాం అలాగే ఏ వయస్సు ఉండాలి వాళ్ళు రక్షణ పొందాలా సేవ చేయాలి సుప్రభ వీళ్ళే సహాయం చేయండి నా జీవానికి కుటుంబం ఉండరు వస్తారుభ వాద్య ఆత్మకమైన నూతన అభిషేకంలో జ్ఞానం చేయకని పది కుటుంబం రక్షణ పొందాలా మీ సేవలు చేయాలని సుప్రభ మీరు సహాయం చేయని నాదీవానికి అర్థం కావాలా ఇంకా అనదిగా ప్రవచనతో నింపని జ్ఞానంతో నింపని అనదిగా నాదీ ఆకర్షించింది కనిపెట్టుకోవాలా దేశం అంతా స్వార్థ పోవాలా తీవ్రంగా స్వార్థ పోవాలి సుప్రభా ప్రతి బిడ్డ అంగీల గాని క్రైస్త సంఘంలో సరస్వం రావాలి సుప్రభ నాదే వాళ్ళు కర్రించేని రైతానికి బంధించి దియ్యాన్ని కాల్ చేసి ఆ నదీ అనాదయాన్ని రాక మాకు సిద్ధపర్చుకోండి ప్రతి దూసుకురాతానికి దయ్యాలని ఎయినా దాని పాత్ర దానికి కాల్ చేసి ఆ నది అనాదయానికి సాయకుడు నడిపించి స్థిరపరిచి బలపరిచి అలాగే తీవ్ర సేవలు జీర్ణించమని స్వామి పరిశుద్ధుల మీరు చూపిన కృప మీరు చేసిన మేలు అన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం తల్లి దౌర్భాగ్యులు పాపులైన మందల్ని కరుణించి కటాక్షించి తండ్రి ప్రభాకృతి చీకట్లో నుంచి వెలుగులోనికి తీసుకుని వచ్చినారు ప్రభాత్తి తీర్చుకున్నటం ప్రభా నిమై మీ వైపు దున్నబడింది ప్రభా నిమిత్తమై మీరు శరీర దారి లోకానికి వచ్చిన్నారు ప్రభా వంటి శరీరాన్ని ధరించుకున్నారు ప్రభావం మీకు వ్యాపారమైన ప్రేమను బట్టి మీకు ఆనందాన్ని చెల్లిస్తుంటున్నారు తండ్రి ఆయన అనేక మేము మాదిరిక ఉండవలసిన వాళ్ళ తండ్రి మళ్ళీ తగ్గింపు కావాలి ప్రభా సాయం చే మార్చండి ఇప్పుడు దిశగా మీ చిత్తానుసారంగా నడుచుకున్నటకు తండ్రి మీ నామని హెచ్చించేటకు మిమ్మల్ని సంతోషపరిచి మీ ఇష్టానుసారంగా జీవించే బిడ్డలుగా నేను ముందు మాకు సాయం చేయండి తండ్రి మిమ్మల్ని తండ్రి ఏ వేషధారన్నప్పుడు చోటు లేకుండా తండ్రి ప్రజ నాయన పై తండ్రి మీలో నాయన స్థిరత్వం కలిగి గురించి బిడ్డిగా నాన్న అవకాశము నాకు ఇచ్చేయండి ప్రభా ఆ ఒక ప్రసిద్ధాత్మ అభిషేకించాడు ప్రభా సున్నవి కొంచెం కాల జీవితాన్ని మూసేగారి వల్ల తండ్రి వాళ్ళతో సుఖభోగాలను విడిచిపెట్టి అలాగే మహిమను గురువుకి పరిగెత్తి ఉన్నాడు ప్రభా కీస్తున శ్రమానుభాన్ని ఎంతో ఎంచుకున్నాడు ప్రభా కూడా ఈ లోక దురాశలు అంటకుండా తండ్రి ప్రభా సంపూర్ణని చిత్తా తెలు ఇవ్వాలి రాబోయే శ్రమలో కష్టాలను కన్నీటిని తండ్రి ఆనందంగా భరించుటకు ఆ సమయంలో మాకు కావలసిన సంతోషము సమాధానము దయచేయమని వేడుకను తండ్రి ప్రభా నాయన ఈ స్రజ మేము యుద్ధ భూమిలో ఉన్నాం యుద్ధము చేసేవారాగా ఉండాలి ప్రభా ఆ యుద్ధ భూమికి అవతల ఉండి నాయన మేము ఏం మాట్లాడగలదు యుద్ధంలో ఉండి అపవాదిని ఎదురించుట కావలసిన సర్వాణ కవచమును మాకు దయచేయండి ప్రభు తండ్రి శక్తిని అనుగ్రహించండి బలపరచండి ప్రభా ఈ లోకంలో ఉన్నదంత దురాశ నీ త్రాస జీవపు తండ్రి ఒకరోజు ఈ లోక జ్ఞానమే నిలిచిపోతుంది అన్నారు ప్రభా కాబట్టి ఈ ఉన్న మాధర పడక ఆశలు వీటమీద పెట్టుకున్నాక మీ వాక్యము ఆయన ఎప్పుడు నిలుచున్నది ప్రభు నా మీ మాటలు గతించేవి ప్రభా మీద మా ఆశలు మా యొక్క హోప్స్ పెట్టుకుని మేము ముందు కొనసాగటానికి మాకు సాయం చేయండి బలపరచండి ప్రభా తోడుగా ఉండండి బలపరచండి ప్రభా సహాయం చేయండి ప్రభావ తోడుగా నీడ ఉన్నామని వేడుకొని చుట్టూన్నాం తండ్రి సంపూర్ణ మీ పితానికి మేము ఉండటానికి సాయం చేయండి ఆయన నడిపించింది బలపరచండి ప్రభా అదే మరలా నైనా ద్వారా మేము మాలను మేము తండ్రి పాత్రలుగా మీరు ఎంచుతున్నందుకు మీకు మరొక సినిమా తెలియజేస్తున్నా తండ్రి తండ్రి ప్రభాకీ ఉన్నది తండ్రి మీరు అక్కడ తండ్రి మీ చుట్టము తండ్రి ప్రభా నైనా దాని ప్రకారము మేము ఎన్నో ప్రకటించినట్లు హత సాక్షుల తండ్రి మీ కృపణనుంచి మనం నిలపరచుకుని వేడుకున్న జాస్వాణ్ని బట్టి ప్రారంభిస్తుంటారు జాస్వాపూర్ణ ఆరోగ్యం దైచ్చేయండి స్వస్థపరచండి కుటుంబానికి కావలసిన బలము నాయన ఆ కుటుంబానికి కావాల్సిన సమాధానము దాచేయండి వారు మలకొమ్మని జ్ఞాపకం తీసుకుంటున్నాం సంపూర్ణ ఆరోగ్యం దాచేయండి ప్రభావరించండి ప్రభావండి అదే మరిగా ఎమ్మెల్యే లాంటి లాంటి వాన్ని నాన్నీ పుంటారు తల్లి స్వస్థపరచండి ప్రభావ మీరు ఏమైనా పొందుకోండి తండ్రి మరి ఒక కోవిడ్ బాధితులను తభా అనార్థులను దిక్కులోని వారిని ప్రభా విపరసి వికలాంగులను నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం బ్రవ నాయన సహాయం చేయండి ప్రభావ వారిని స్వస్థపరచండి ఆదరించండి మీకు రక్షణ దయచేయండి ప్రభావ వెలుగులో వారి నుంచి మనం ఏం చూంటున్నాం తండ్రి అది మరిగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం మరి అక్కడక్కడ హతసాక్షులు అవుతున్నారు ప్రభా ఆయన వారు మా కలిగిన కూడా అట్లాంటి ధైర్యం కలిగి దీవించాల ధైర్యం శుభార్తను ప్రకటిగలం బెదిరకుండా ఉండాలి ప్రభావ సహాయం చేయండి అమానంగా ఇచ్చింది బలపరచండి తోడుగా ఉండండి ప్రభావ సహాయం చేయండి ప్రభావ ఎవరైతే క్రైస్తవుల్ని నీ నామాన్ని దూషించి వింధించి మీద పెడుతున్నారో అతి వారికి రక్షణ దయచేయండి ప్రభావ వారిని మేము క్షమించలేక మీకు దయచేయండి ప్రభావ ముఖ్యంగా ప్రేమను క్షమాగ్నం దయచేయండి ప్రభావ వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం భారత ప్రకటన ఓడి ఉన్నాడు ప్రభావ కుండలల్లో అడవులలో విన్నవారికి రక్షణ దయచేయండి ప్రభావ మరలా వే తండ్రి చేయండి ప్రభావ చేసుకుంటున్నాం బలపరచండి ప్రభావ శక్తిని దాచేయండి సంపూర్ణ ఆరోగ్యాలను దాచేయండి అదే మరిగా నైనా ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం డబ్బులు కర్షకుడు కుమారుని పరిశుభ్ర సూత్రమైన గొప్ప దేవ ఈ దిన ప్రభావ మీరే మాకు సాయకున్నారు ప్రభా నూతన దినాన్ని మాకు అనుగ్రహించినారు ప్రభావలు ప్రభావ స్థుతులు సోత్రమైన సమస్త ఘనత మహిమ ప్రభావం నా ప్రభావం ఎస్టే ప్రభావ మీరు వాటించిన ప్రభావ సాధిస్త ప్రభావం చివరి పనుకాలంలో ఉంది అందులో కొంతమంది అపహిత్రపరచుకొని కొంతమంది ఉన్నారని ఎస్ట్రీ ప్రభావ మీరు మాట్లాడే ప్రభా ఆయన ఒక చిన్న గుంపు మీరు కాపాడుతున్నందుకు మీకు వందలు గొప్పదేవా గుంపు ధర ప్రభా ఆయన తువార్త మీరు ప్రకటింపజేస్తున్నారు సత్యన ప్రభా బయలుపరుస్తున్నారు దాన్ని బట్టి మీకు వందాలిస్తాయా ప్రభావం గొప్ప జనంత ప్రభాన తల్లి ప్రణపాలి ప్రభావాల సంపూర్ణంగా ప్రభావతం జీవంలోకి వచ్చేలాగన ఈ సత్యాన్ని మేము ప్రకటించేలాగైనా ప్రతి బిడ్డల ప్రభావ ప్రతి సంఘంలోకి వెళ్ళే ప్రభావ గొప్ప గొప్ప సేవకులు తయారు కావాల ప్రభా ఇస్త ఇంటికంటే భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభా అయినా ఇస్తు ప్రభా కోత ఎంతో విస్తారమే ప్రభా పని వారి పొదుగున్నారు ప్రభా ప్రతి సంఘంలో నుంచి ప్రభా సేవకులు రావాలా ఓ సంఘ కాపుల్లో ప్రభా సేవకులు తయారు చేయాల ప్రభా అంటే సేవీతం ప్రతి సంఘానికి అనుగరించవలసిన తిన ప్రతి ఒక్కరికి ప్రభానికి నూతనమైన అభిషేకం అనుగరించాయి పర్శురాత్మ అభిషేకం లేకుండా ప్రభా మీ సత్యాన్ని మేము గ్రహించలేని ప్రభావిత నూతనైన ఆత్మతో మీద నింపబడాల ప్రతి క్షణం ఆత్మతో మీద నింపబడాల ఆత్మ పూర్ణగా మేము జీవించాలని ప్రభావ తండ్రి మీరే మాకు సహాయపడిన ఆదిష్టం అభిషేకాన్ని మాకు అందరికి అనుగరించండి సంఘానికి అనుగరించండి ప్రతి ఒక్క సేవకులు సేవకురానికి అనుగరించడం అంత నా దేవ నా ఈ స్వయానికి స్తోత్రమైన ఎన్నో విషయాలు ప్రభావ ఈ రోజు మీతో మాట్లాడిన ప్రభావ ఉన్నారు ప్రభావ వాళ్ళందరూ కొత్త నిర్ణయిస్తూ ప్రభావ మీరు కనికరి చూపించిన ప్రభావ మీరు ప్రేమ చూపించిన ఆయన ఇస్తు ప్రభా మేము కూడా ప్రభావం ప్రేమను పొందుతున్న మేము కూడా ప్రభా ఆ ప్రేమను మీరు చూపించాలా మనుషులకు మా కళ్ళ ముందు ఎక్కడ కనిపించినా గానీ ప్రభావ వాళ్ళకి ప్రేమ చూపించి ప్రభావ వాళ్ళని మేము ఆదుకునే వారి లాగా ఉండాలా ప్రభావ వాళ్ళు అవసరం తీర్చేవారు లాగా ఉండాలా ప్రభా ఆయన స్థితికి ఎదుగులాగా మీరు సహాయపడడానికి ప్రభావ ఆయన ఇస్తూ ప్రభా మాకు అత ఎడమ తుది రెండు గుంపులతో మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రాభా ఆయన ఇస్తూ ప్రభా అతను దిగంబరున్నప్పుడు నాకు దాహం కొన్నప్పుడు నీళ్ళు ఓ ప్రభా నాకు వస్త్రం ఎప్పుడు వస్త్రములు ఇచ్చిన ఎన్నో విషయాలు అక్కడ చెప్పినప్పుడు ప్రభా అక్కడి పక్కన గుంపులు అడిగిన మేము ఎప్పుడు ఇచ్చినప్పుడు అడుగుతారు ప్రభాయన ఈ అడుపులైన చేసినట్టే మీరు అన్నారు ప్రభా కాబట్టి ప్రభాయన్ ఆ రీతిలో మీరు చేయాల ప్రభావ ఎందుకంటే మీ ప్రేమ మాకు చూపించిన ప్రభావ ఆ విధానాలు మాకు చూపించిన ప్రభా ఆత్మరూపంగా హృదయంలో మీరు చూపిస్తున్నారు ప్రభావాలి ప్రభా అంటే స్థితికి అలాంటి జీవితం మాకు అనుగ్రహించిన ఆ రీతిగా మేము పోవాల ప్రభా ప్రతిథి ప్రభా మీకు సాయం ప్రభా ఆయన మీకు అన్న ప్రభావ ఎంతో మంది ప్రభావిటీ ఉన్న ప్రభ నా దేవల పట్ల మీరు కనికరించి వార్త ప్రకటించాల ప్రభావ వాళ్ళకి కావాల్సిన వస్తువులు అక్కడ మీకు ఇచ్చేవారు లాగానే ఉండాలి ప్రభావ ఓ దేవ మీరే మాకు సాయ ప్రస్తున్న మరి విశేషంగా నీతి సత్యాన్ని మేము అనేకమే ప్రకటించాల ప్రేమతోనైనా ఆయన ఎంతో భయంకరమైన వైరస్ మరి విజృంభించి పనిచేస్తున్న ప్రభావ ఆయన ఇస్తు ప్రభావ ఎంతో భయం ఎవరు దాన్ని గ్రహించున్న ప్రభా కనికరించండి వాళ్ళ గ్రహిపద్యమని ప్రావిస్తారు ఆత్మీయత నిల్కొల్పడి ప్రభావ ఆయన కావులు వాడుగా ప్రతి సంఘంలో బిడ్డలు నేవెత్తిన ప్రాభ ఆయన ఇసుక మీ కావులు వాడుగా ఉండాలా ప్రభావ రాత్రి అంతా కావులుగా వచ్చే వారి ఓ దేవా ఇసుక మీరు ఆయన అనేక బోల్ నేర్కొల్పోవాలా ప్రభావ మీ సత్యంలోకి నటించాలా అంటే సేవా చిత్రంలో నడిపించుకోవాలని సాదిష్టమైన ఒక దేవతి ప్రతి బ్రదర్స్ మీద దీనికి ఆశ్రయించాలి మీరు అధిష్టండి మీ సో బలంగా వాడుకోండి ఇంకా రాయన బిడ్డల ప్రభావంతమంది ఉన్న వాళ్ళ కుటుంబాలకు మీరు బలపరచాలి జీవితాల మేలు అవసరం తీర్చండి ప్రభావత్యవసరతం ఈ మహములకు ఇచ్చమని ప్రార్థిస్తాం ఈలో ఆత్మలు సంపూ నిధుల ప్రవ మాల గురించి ప్రార్థన్ అయినా స్వస్థతను ప్రకటిస్తున్నీస్తు పరిశుద్ధ అవయవాలకు దాని ప్రార్థిస్తామైనా గొప్ప దేవ బిడ అగ్ని కంచి ప్రభావ హాస్పిటల్లో పనిచేస్తున్న పది చీకట శక్తులు అందక పురాత్మ పది డీమన్ శక్తులను డాక్టర్లు నర్సులను దయ్యాలని ఏసుకున్నా హాస్పిటల్ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టుకోమని ఆజ్ఞపిస్తున్నా ఏసు నామూనా దేవా అంటే ఆస్పత్రికి మీ సమాధానం కలుగునుక ఏసీపీ పరిశోధన తండ్రి మీరు గొప్ప కార్యం జరిగించి ఆ కుటుంబాన్ని ఓదార్చండి మీరు బలపరచండి ప్రవ ఆయన మీలో విశ్వాసం నుంచి పడిపోతున్న ప్రభావ జీవించాలని చాయపండి ఆ బాబు భవిష్యత్తు జీవించాలని మీ గొప్ప సాధ్యం నిలబెట్టుకున్నా నా ప్రభావ దేవానికి వర్ణాలు ఇస్తాయా ప్రతి బిడ్డలకు అనుభవించడానికి సాధిస్తానైనా గొప్పదే వాళ్ళ మీరు రాకుడిపోతండి ప్రభావ మీరు సిద్ధపడాలి అనేక సిద్ధపరచాలా అనేక శిష్యులుగా మేము తయారు చేయాల ప్రభ మాకు బయలుపరిచిన ఈ సత్యని ప్రభావ మేము వినిపోయే వాళ్ళు పాటించి అది మా జీతం అమలు పరుచుకోవాలనే ప్రకటించాలా భయంకరమైన కాలం ఉంటుందిగా ప్రభావ నైనా ఇస్తే ప్రభావ మేము ఏ రీతిగా రాబోయే దినాల్లో ఏ రీతిగా జీవించాలా మీరే మా కళల రూపకంగా మీరు మాతో మాట్లాడాలి మీరు దర్శన రీతిగా మాతో మాట్లాడాలి ప్రభావ మీ పర్లోక దర్శనం పర్లో ఒక కళలు మాకు అనుకరించిన అనుభూతిని మాకు అనుగ్రహించిన ఆకాశం మహా ఆకాశంలో పైకి ఆయన మీ ఆత్మలో మేము మేము ఆ స్థితికి ఎదగాల ప్రభా అతో సంభాషించాలి కూతులతో మేము సంభాషించాలా ప్రభావ స్థితిని ఎదుగులాగా మాకు ఆశక్తి ఇచ్చింది ప్రభా ప్రార్థన ఇంకా ఎక్కువ సమయం గడపాలా ప్రభా మేము ఎక్కువ సమయం గడపలేకపోతున్నాం ప్రార్థనలో ప్రభావం క్షణించమని సాధిస్తామైనా అధిక సమయం ప్రార్థన కేటాయించుకోవాలా ప్రభావ అయినా మీరే మా సహాయపడి అన్నింటిని షేధించుకో ముందుకోవాలా ప్రభా ఇంకా సమయం చాలా తక్కువగా ఉంది ప్రభావ చాలా తక్కువ సమయం ఉంది ప్రభావ కాబట్టి ప్రభా ఈ సత్యం గ్రహించ ఒక ప్రభు అనేకులు మేము విద్య నుంచి ప్రకటించాలా అనేకులు ఉద్యం తీసుకొని రావాలి గొప్ప ఉద్యమం తీసుకొని రావాల ప్రభావ అలాంటి హెచ్కే రాజు ప్రభా ఇల్ ప్రజలంతా ప్రభావం పాపడితే లోపంలో కలిసి రాజు ప్రభావర్మశాతలు తీసుకొచ్చిన ప్రభుత్వ రాజపతి చదివించి ఓ ప్రభావం ఆచరించినట్టు ప్రభావ గొప్ప ఉద్యమం ఇచ్చినట్టు ప్రభావ కాలంలో ప్రభా ఆయన ఇసుపై రాజుల కాలం ఎవరు కూడా ఆ రీతిలో అంత గొప్ప ఉద్యం తీసుకొచ్చిన ఎస్కే రాజు ప్రభా ఆ రీతికైన ప్రభావ ఈ చివరి కాలంతో మేము ప్రభావ గొప్ప ఉద్యమం తీసుకొని రావాల మీ సత్యని విద్యుల నుంచి మీరు ప్రకటించిన భూతాల కలిజాల మనుషులు కావాలా ప్రభావ అనే స్వచ్ఛతలు పొందాలి గొప్ప దేవు మా గారు చేస్తారని బయలుపరచడం పట్టుకొని పోవాలని సహాయపడండి ప్రతి మీరు ఆశ్రవించి అభిషేకించి ప్రతి చోట మీ పరి మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకోమని ఈ దినవంత ప్రభావ మీకు సాయం చేయడం మమ్మల్ని నడిపించాను ఇంకో పని వాటి వంకట్లో మాంకట్లో ప్రభావ సహాయపడమని అభిషేకం నూతన కృపణ మాకు అనుభవించి కనిపించి మీరు ఆకృతి మమ్మల్ని సరే సరే పరిశుద్ధుల వదిలే మీ కొండ తుపగల తండ్రి మీ పొందాలకు చూపించారు ప్రభాస్ ఆర్టీ సంఘము మృతమైపోయి కొన ప్రాణంతో ఉంది ఒక చిన్న గుంపు ప్రభావ మీ కొడుకు సమర్థించుకొని ఆ పవిత్రత నుంచి అన్నయించుకొని జీవిస్తుంది ప్రభా ఈ చిన్న గుంపు ఏం చేస్తుంది అనేది ఆర్థిస్తాం కానీ మీరు చెప్తారా మీకు పశుదాత అభిషేకం ఉంది కాబట్టి ఈ ఏమిటో చేయగలతా ఉంది మీ వరకు మీ నామం కోరిక మిమ్మల్ని మళ్ళీ పరిచయం ఉంటాయని అంతా ఆర్థిస్తాం రక్షణ వరకు గ్రహించగా ఉంటాయి మనమంతా ఆర్థిస్తాం ఒక ఈ రోజు పరిస్థితి జీవితం ఏ రీతి ముందు ఈ పండుగల కాలం వస్తే ఎదురుంటున్నా మీరు మనం చూపించినారు తర్వాత రకరకాల భయాలను తీసుకొచ్చి పెట్టుకొని తినటింది వాళ్ళ వాటికి దానిసరైపోయినారు తప్పవాసరించింది వాళ్ళ నుంచి బయటకు తీసుకుంటామని భావిస్తుంది సో చెప్పండి ఈ వైరస్ విజయం తీసుకుంది తర్వాత ఇంకా బాగా అకాంతం ఉంది అయినా కానీ మనుషుల బహుళ విశ్లక్షణంగా నేను నాదని తివాళ మిమ్మల్ని మందులను ఆశ్రయిస్తున్నారు వైరసిమ్స్ ఆశ్రయిస్తున్నారు బాబా మీరు చెప్తున్నారు బాబా పనిచేయాలి తర్వాత మేము ఏ రీతి మా కుటుంబీకులను కాపాడుకున్నా ఏ రిందాన్ని కాపాడుకున్నా ఏ రీతిగా ఓకే అని మా క్రీడలను కాపాడుకున్నా మీ మాకు మార్గం చూపించి నేను మరి మనం ప్రార్థిస్తున్నాను ఇది మనం మీతో ప్రార్థించి సురక్షితంగా వచ్చామని ఏ సుఖరి ప్రార్థిస్తున్నాయి సమాధానం రికార్డింగ్ అన్నా హలో అన్న రెజ్ హలో హలో చె పం అదే అన్న పంపించే అది లాస్ట్ టైమ్ మేము కదన్న బాలాజీ నగర్లో అన్న మా ఇల్లు మైన్కి వచ్చింది కదన్న అందరికి అన్న ఫైవ్ అసలాగే మీరు వస్తారు కదన్న ఇట్లా మీకు చేసామని వచ్చిన నేను త్వరగా వస్తాను నాలుగు గంటలకే అయిపోతాయి కదా ఆఫీసు చూస్తా కొంచెం ఫైవ్ సిక్స్ వరకు వస్తా వీలైతే అక్కడ మనం షూస్ కూడా చూసామ తిరుమలగిరికి వచ్చేయండి మీరు అదే నేను ఏం చేస్తాను మన సుచిత్ర నుంచి అక్కడికి తిరుమలగిరికి ఓకే అన్న ఓకే అలాగన్న సుచిత్ర నుంచి అంటే ఇక అంతేనా అన్న తిరుమలగిరికి వచ్చినాక ఫోన్ చేస్తే అది బస్ స్టాప్ ఉంది కదన్న అక్కడేనన్నా అక్కడే స్టాప్ మీరు వస్తే సుచిత్ర మీరు సుచిత్ర నుంచి మీరు వచ్చేటప్పుడు ఫోన్ చేస్తే నేను అక్కడ ఉంటాను అన్న వచ్చి అక్కడే కాబట్టి నేను అక్కడే ఉంటాను చూసుకుని అందరికి కలిసిపోదా మనోజ్ గారు కూడా వస్తారు కాబట్టి కలిసిపోదాండి సరే అండి చత్రవర్తి ఉన్నాడా ఉన్నాడే కరెక్షన్ చేస్తారు పరీక్ష పేపర్లు అదే ఉండొచ్చు ఆ పరీక్ష పేపర్లు కరెక్షన్ చేస్తా రూమ్ ఉంటుంది పెద్ద హాల్ లాగా ఉంటది చాలా మంది కూర్చొని ఉంటారు పెట్టుకుని కరెక్షన్ చేస్తా ఉంటారు పంపిస్తాను ఫ్రేష్ చేస్తా చూమ్ చేద్దరమే ఉన్నాము సార్ ఉన్నారు మనోజ్ బాగా విజయబాద్ చేసేసి నాకు లాస్ట్ చేసి ఓకే ప్రసిద్ధానికి అంత వందాకొద సోత్రాలు ప్రభావిల మి ఈ పాత్ర నిజంగా కూర్చోబెట్టడానికి వందనాలు పెట్టాలి ప్రభావినా ఈ రోజు ఏ రీతిగా ఉన్నదే దాన్ని గురించి ప్రభావం చెప్తున్నారు ప్రభావం బట్టి మీకు ఎంతో ఉందని ప్రభావిత పాటించకుండా వాటికి దూరంగా ఉండి ప్రభావ సత్యాన్ని మేము వెంబడించేవాడులాగా ప్రభావ నీడను కాక నిజాన్ని ప్రభావింలాగా ఆ నిజం ఉంది ఆ సత్యం ఉంది కాబట్టి ప్రభావం మెంబర్లు మాత్రమే మేము ఆరాధించేవాళ్ళలాగా మిమ్మల్ని వెంబడించేవారులాగా మమ్మల్ని తీర్చిదిద్దామని మీ సహాయకూడదు ఉండమని ప్రార్థించాము మీరు ఆక దొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచుకోండి మీ కుప్పందరిని కాచి కాపాడుకోవా తిరుగు గురి పరిగెత్తేమని ప్రార్థిస్తున్నప్పుడు